శ్రీపతిని ఆజ్ఞేషదమిదివో పూపల మాయల పొరలగ నేలా కాయము సుఖ దుఃఖములకు మూలము పాయము ఇంద్రియ పరవశము ఆయము రెంటికి అన్నపానములు పానములు మోయని మోపిది ములుగగ నెలా తలపు పుణ్యపాతకముల మూలము కలిగిన పుట్టువు కర్మగతి ఫలమిరెంటికి పలు సంసారము కలిగిన వెట్టికి కాదనెలా జీవుడింతటా సృష్టికి మూలము భావము ప్రకృతికి ప్రపంచము చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర నీవంతరాత్మవు నెమకగ నెలా